कब नूचे से पूजू दानु आराधन नसे यज्ञ पुण्य कोसम का अदाली अंत कड़ना शुद्धि मारे నేను లోకంలో వచ్చింది మళ్లీ మళ్లీ రావడానికి కాదు ఇక మళ్ళీ నేను ఎప్పటికీ రాకూడదు యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమమ్మ మళ్ళీ నేను ఏకమై శుద్ధమై శాశ్వతమైన ఆ తత్వమే ప్రకాశించాలి అందుకు నాకు అవకాశం ఈ మానవ జన్మ అందుకని వచ్చింది ఆ స్థితిని పొందడానికి మానవ జన్మ అద్భుతమైనటువంటి ఉపాధి కాబట్టి దాన్ని ఉపయోగించుకునే దానికి కర్మలు ఎందుకు చెప్పారు అని అంటే ఆ కర్మలని ఆచరించడం వల్ల మనలో అద్భుతమైనటువంటి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది మనం అడగచ్చు ఏమంటే మోక్షానికి జ్ఞానమే ప్రధానం కదా అంతఃకరణ శుద్ధి ఎందుకు అని ఉదయాన్నే పడుకున్నాం ఎవరో బెల్లు కొట్టారు లేచేందుకు చూసాం అమ్మ పాలవాణ్ణమ్మ అన్నాడు మనం ఏం చేస్తున్నాం సింకులో గిన్నెలు ఉన్నాయి రాత్రి అంతా పడేస్తున్నాయి ఆ గిన్నెలో గిన్నె ఎలా లాక్కొని పాలు పోయించుకుంటానా ఆ గిన్నె నాయన ఒక్క నిమిషం అది ఒక్క రెండు నిమిషాలు ఉందని ఆ గిన్ని బాగా తోముతాం విమ్ము పెట్టి బాగా తోముతాం ఎందుకని దుమ్ము పోవాలని విమ్ము పెట్టి తోముతాం ఇప్పుడు విమ్ము పెట్టి బాగా తోమైన తర్వాత అబ్బా ఈ విమ్ము ఈ దుమ్మునంతా ఆ విమ్ముని అందులో ఉంచుకొని పాలు పోయించుకుంటామా దుమ్ముని విమ్ తీసింది కదా కానీ విమ్ ఉందనివ్వండి చెప్పండి విమ్ము కూడా ఉండకూడదు దొమ్ము ఉండకూడదు విమ్ము ఉండకూడదు కాబట్టి బాగా కడిగిన తడవాత దాన్ని నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా తోగిన తర్వాత నీళ్ళలో పెట్టి ఎక్కడ ఈ విమ్ము బెస్ట్ కూడా అంటుకోకుండా సబ్బు నురగ కూడా లేకుండా అంత నీట్గా కడుగుతాం కడిగి అక్కడికి వెళ్ళి పాలు నేను అడిగాను ఎమ్మ డైరెక్ట్ గా పాలు పోయించుకుని మనకు కావాలి ఎన్ని ఎందుకు ఈ పల్లెన్నీ చేస్తున్నారనంటే स्वामी पनयक पोचे आ पाल विता पैंरा अला मोक्षा की ज्ञामे प्रधानमंशं आ ज्ञाना पोसी पात्र लपल मनोबूल दाने शुभ्रोमक आ ज्ञाना पोस अभी विरीद पैंरा अंदू मोक्षा की अर्त ज्ञाना ने నేను యాగుల ధారణ చేయాలంటే నా మనోబుద్ధులే పాత్రలు ఆ మనోబుద్ధుల్ని శుద్ధం చేయాలి ఎలా శుద్ధం చేస్తాం కర్మ ద్వారా ఉపాసన ద్వారా భక్తి ద్వారా వీటి ద్వారా మాత్రమే మనం ఆ మనోబుద్ధుల్ని శుద్ధం చేసుకోగలం ఎప్పుడైతే మనోబుద్ధులు ఎందుకూ కూడా అంతఃకరణము అంతా కూడా కర్మ ఉపాసన భక్తి వీటి ద్వారా శుద్ధమయ్యాయో బాగా చూడండి పవిత్రమైనటువంటి ఆ మనోబుద్ధుల్లో నేను గురువు సన్నిధిలో కూర్చొని పొందే జ్ఞానం నాకు అలా లోపల జీర్ణమైపోతుంది ఆక్రమింపు చేసుకోగలిగి లేకపోతే ఈ జ్ఞానం అంత తరగా అంటదు చెబుతూ ఉంటారైనా మనం వింటూ ఉంటాం ఎక్కడికో పోతుంటుంది మనస్సు లేకపోతే ఏదో ఉంటే ఆ తనోగుణం లేదా రజోగుణం ఏంటి ఎక్కడికెక్కడికో పోతుంది కూర్చుంటాం ఏదో ఒక మాట వింట నవ్వుకుంటా ఆ ఎక్కడికో పోతుంటాం ఇంకా ఈ లోపే ఉపనిషత్తు అయిపోతుంది లేదా రజోగుణమో లేదా తమోగుణమో మనల్ని లో కూర్చి బస్తా అక్కడ కూర్చున్నప్పటికీ కూడా మనల్ని ఏ సమస్య ఏది గోచదు అందుకని ఆ శుద్ధ సత్వమే జ్ఞానానికి ఆధారం అటువంటి సత్వాన్ని పెంచుకునే కర్మలే ప్రధానమైనటువంటి అంశం అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ జాయసీ చేతా బుద్ధి మాం నియోజయసి కేశవా అంటాడు అర్జునుడు అడుగుతాడు కృష్ణ కృష్ణ జాయసీ చేస్తే ఈ కర్మ కదయా నేను తగులడిపోయాడు ఇక్కడ ఈ కర్మల కదా జన్మ నాకు మళ్ళీ ఈ కర్మలను ఆచరించుకుంటున్నావు ఎందుకు జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా అని అంటే అర్జున ఏ కర్మలైతే నిన్ను బంధిస్తున్నాయో ఆ కర్మలే నిన్ను విముక్తుని చేస్తాయి దాకా చూడండి ఒక వ్యక్తికి వేడిలు వేశారు సంఖ్యలు వేడీలు వేసేటప్పుడు ఏం చేశారు సంఖ్య చేతికి పెట్టి లేకపోతే తాడు తోటి రెండు చేతులు ఎలా తుట్టారనమాట బంధించింది ఇప్పుడు బంధింపబడ్డటువంటి చేతుల్ని నువ్వు చేయాలి అనేది ఏం చేయాలి కర్మే ఆ కాదు మీరు ఎవరుస్తున్న తిప్పాలి నువ్వు బంధించబడడానికి కర్మలు చేస్తావు ఇప్పుడు ఆ బంధం నుండి బయటపడడానికి కర్మలు చేయి ఎలా చేస్తే కర్మను బంధం నుంచి బయటపడతామో అలా చేయి అప్పుడు నువ్వు బయటపడిన తర్వాత మోక్షం అనేది నీ గురించి ఎదురు చూస్తూ ఉంది మోక్షము నిత్య ప్రసంగం అది నిత్య స్వరూపం అది మోక్షం వేరే పొందక్కర్లేదు ముందు కర్మ బంధం నుంచి బయటపడగలిగితే మోక్షము నీ స్వరూపంగానే నీవే ప్రకాశిస్తుంది మోక్షం మోక్షానికి మనం పెద్దగా తాపత్రమే మోక్షానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని మోక్షమే ఇప్పుడు కమండంలో నీళ్లు నెయ్యి పోస్తారు రోజుల్లో ఇందులో భోజనం చేసేటప్పుడు చిన్న కమండంలో నెయ్యి ఉండేది నెయ్యి ఆ నెయ్యిలో నుంచి ఇలా పోసేటప్పుడు కన్నంలో అడ్డుకుంటుంది నెయ్యో ఏదో వడ్డీ అప్పుడు ఏం చేస్తారంటే నెయ్యి ఉంది లోపల పడాలని ప్రయత్నం కానీ అడ్డుకుంటుంది ఏదో ఒక చిన్న పుల్ల ఏదో మళ్ళీ అడ్డుకుంటుంది అడ్డుపడి మనం ఏం చేస్తాం పుల్ల తీసుకుని దాన్ని పొడుస్తాం పొడిచిన వెంటనే క్లియర్ అవుతున్నాకు నెయ్యి బాధపడుతుంది అలాగనే మోక్షానికి మనం ఎక్కువ తాపత్రయ పడక్కర్లేదు కానీ నాకు మోక్షాన్ని తెలియనివ్వకుండా నా ముక్త స్వరూపాన్ని నేను గుర్తించనివ్వకుండా అడ్డుపడే అడ్డుని తొలగించమంటుంది శాస్త్రం అది తొలగించుకునే దానికి కర్మ ఒక్కటే ఇక్కడ ఉపాయం అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా నహి కశ్చిత్ క్షణమతి జాతుతిష్ఠపి అకర్మకృతి కార్యతే హర్మ సర్వ ప్రకృతి జైర్ గుణై నువ్వు పుట్టింది కర్మ వల్ల నువ్వు బ్రతికేది కర్మ వల్ల కర్మ అయ్యేంత వరకు ఈ మ్రతుకు కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అన్ని కర్మ వల్ల నడుస్తుంది కాబట్టి కర్మ వల్ల ఇదంతా ఉంది కాబట్టి ఆ కర్మల్ని ఆచరిస్తూ ఎలాంటి భావనతో ఆచరించాలి కర్మ పుణ్య ఫలాపేక్షతో కాకుండా అభిసంఘాయకు ఫలం చూడండి ఎక్కడ ఆ కర్మల్ని ఆచరించేటప్పుడు దీనివల్ల నేనేదో ఏదైపోతాను అదైపోతాననే కాకుండా సమాధాయ అంటే మనస్సులో ఒక నిర్ణయం చేసుకోవాలి నాకు ఇది ఆఖరి జన్మ కావాలి కలిసి ఎన్ని వంద అనుకోనివ్వండి వంద రానివ్వండి వంద పోనివ్వండి దిస్ షుడ్ బీ మై లాస్ట్ అటెంప్ట్ నాది ఆఖరి ప్రయత్నం అవ్వాలి ఇంక దీని తర్వాత నేను ప్రయత్నాలు చేయకూడదు ఇంకా నాకు ఈ దేహం ఈ జన్మ వద్దు ఈ ప్రయాణము వద్దు ఏం వద్దు ఈ నిర్ణయం కనుక ఏ వ్యక్తిలో మొదలైందో ఈ నిర్ధారణ కనుక ఈ కృత నిశ్చయం కనుక ఏ వ్యక్తిలో ప్రారంభమైందో గుర్తుపెట్టుకోండి ఎలాగైతే ఈ పరీక్ష ఎలాగైనా నేను చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి తీవ్రంగా రాత్రి కదలు తాపత్రయ పెడతాడో దాని గురించి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఎదుర్కొని కూర్చుకుని దాని గురించి తాపత్రయ పెడతాడో అలాగనే ఈ లోకంలో నాకిది ఆఖరి జన్మ కావాలి ఇంకా మళ్ళీ పునర్జన్మ నాకొద్దు మళ్లీ జన్మ మరణం జన్మ మరణం రావడం పడడం తల్లి పడడం పునరపు జననం పునరపు మరణం పునరపు జనని జతరే శయనం మళ్లీ పుట్టడం పెరగడం ఎదగడం మళ్లీ సంపాదన కోసం కొత్త కట్టుకుని ఊరి మీదకెళ్లడం లేకపోతే ఇబ్బందులు కాదు ఇది కష్టం సుఖం ఈ జంజాతం ఈ ప్రకృతి భేదం ద్వేతం ఈ నాకు మోక్షమే కావాలి అనుకున్నటువంటి సాధకుడు కృత నిశ్చయం కలిగినటువంటి వాడు ఇది గుర్తించినటువంటి వ్యక్తి ఈ మలభూయిష్టమైనటువంటి వాతావరణాన్ని గుర్తించిన వ్యక్తి నేను ఇక్కడి నుంచి ఎదగాలి అనుకున్నటువంటి వాడికి తాతపత్రయం ప్రారంభమవుతుంది అప్పుడు అతనికి కృష్ణుడు అంటున్నాడు నహిం కచిత్ క్షణమతి జాతుతిష్టతి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకు ఎందుకని టైం ఎప్పుడు వెళ్ళైపోతుందో తెలియదు మన టైం విగనైపోయింది ఇప్పుడు ఆట ఆడేటప్పుడు మనందరికీ చెప్తారు నీకు పది నిమిషాలు ఇస్తాను ఈ పది నిమిషాల్లో ఆట పూర్తి చేయాలి సో రెడీ గెట్ సెట్ రెడీ గో యువర్ టైం స్టార్ట్ నౌ అని నొక్కుతాడు టైమర్ ని నొక్కగానే టక టక టక టక టక టక టక టక క్షణాలు నిమిషాలు అలా కరిగిపోతూ ఉంటుంది వీరు కూడా పది నిమిషాలు టైం దిగారు చూసుకుంటూ చూసుకుంటూ ఆ చేసి పనిచేసి చేత చేసి చేసి చేసి దాంట్లో అలా చేసుకుంటాడు ఎందుకని వాడికి పదో నిమిషం వాడికి చేతిలో ఉంది కానీ ఇక్కడ మనకు ఆఖరి నిమిషం మన చేతిలో లేదు ఎప్పుడు ఆఖరి అవుతుందో తెలియదు కాబట్టి అందుకనే కృష్ణుడు అంటాడు ఆఖరి క్షణం మీ చేతిలో లేదు ఇక్కడ కానీ ఆటలాడేటప్పుడు మనం ప్రారంభ సమయం అంతిమ సమయం వెళ్ళి వాడి చేతిలో పెడతాం కాబట్టి వాడి చేతిలో ఉంది కనుక వాళ్ళు దాన్ని ఆడగలదు లేకపోతే ఏదో చేస్తాడు కానీ ఇక్కడ ప్రారంభ సమయం మాత్రమే మన చేతిలో ఉంది అది మన చేతిలో ప్రారంభం అయిపోయింది ఇక్కడ ఆడాలి ఖచ్చితంగా ఆడి తీరాలి ఇక్కడ కానీ ఓడకూడదు ఆడాలి ఆడాలంటే నాకు విశేషమైన ఈశ్వర కృప కావాలి ఈశ్వర అనుగ్రహం కావాలి ఎందుకనంటే ఎప్పుడు ఈ ఆకర్ క్షణం నుంచి పడుతుందో తెలియదు ఇప్పుడు నన్ను ఇప్పటి నుంచి తగిలించుకుపోతుందో తెలియదు ఈ లోపు నేను నా ఆట చక్కగా ఆడాలి గెలుపొందాలి ఓటమిబ్బాలు కాకూడదు అలా అవ్వాలి అనంటే ఇక్కడ అనుక్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కాలక్షేపం ఏవో వంట వండుకున్నాం తిన్నాం పడుకున్నాం కబులు చెప్పుకున్నాం నిద్రపోయాం లేచాం అది చేసాం సంపాదించాం ఈ పెట్టాం మూబెట్టాం మొడబేటాం అవి చేశాం గుర్తించగలిగితే తేలిక అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన కోణాన్ని మనకు భగవద్గీతలో కూడా అదే చెప్తారు అంటే లోకేష్మిన్ జీవిత నిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం కాబట్టి అర్జున ఇక్కడ జ్ఞానము అనేటువంటి ఒక మార్గముంది కర్మయోగము అనే ఒక మార్గముంది కాబట్టి రెండిట్లో ఏది గొప్పని వాళ్ళకు జ్ఞానమే అంత్యం జ్ఞానము లేకపోతే ఒక మనిషిగా పుట్టడం ఒక మనిషిగా బ్రతకడం అంతకంటే వ్యర్థం अज्ञात पुटी अज्ञात चावाना और आयु जन्मे मन को पंदे जन्म कुछ जन्मे बहुत गेला मन पाती अज्ञात मन मिगता पशुला क्रिमल्लाता मिगता पशु अज्ञात तोनेशिमे तनु तान मलचान साधक ज्ञाना पी धरी आख शिशु मानव उपाधि की मतमे उवर की लेदी అటువంటి మానవోపాధిని పొందాం కాబట్టి ఇక్కడ ఆ సాధన చేయాలి కాబట్టి జ్ఞానమే అంత్యం జ్ఞానమే శ్రేష్టం జ్ఞానమే మనం పొందాల్సినటువంటి గమ్యం లక్ష్యం కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయో ఏ అగ్ని అయితే పీడిస్తున్నాయో ఆ అగ్ని కలిగించుకునేదానికి కర్మ అనేటువంటి ప్రధానమైన మార్గం కర్మ యోగేన యోగినాం జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగిగా చేయవలసినటువంటి నువ్వు ఆచరించవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆ శారీరకమైనటువంటి తపస్సు వాచ్ఛికమైన తపస్సు మానసికమైన తపస్సును అవలంబిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ జ్ఞాన మార్గాన్ని వేషకునే నువ్వు కనుక ముందుకి దూసుకుపోతూ ఉంటే నీ అవన్నీ తొలగుతాయి నీ మనస్సు ప్రసన్నమవుతుంది ప్రసన్నమైన మనస్సులో परमात्म प्रतिबिंब स्पष्ट नी को बोलपड़ी इन श्रीकृष्ण परमात्म अदेत स्वकर्मना तम सिद्धि विंगति मानव भगवदी कर्म गु चा अद्भुत में कर्म वलने मन प्यूरीफ अवग कर्म वन उठानी इंप्यूरी अभी कलगता है कर्म आचर परमात्म भाव को अंकित चे कर्म को कर्तन ने ఈ కర్మకు బాధ్యున్ని నేను కాను పరమాత్ముడే అని ఆ కర్మని శాస్త్ర విహితంగా శాస్త్రం చెప్పినట్లుగా ఏ రకమైన యాంగులారిటీస్ లేకుండా ఏ రకమైన ప్రతిబంధకాలు ఆ కర్మలో అహంకార మమకారాలు లేకుండా ఇది కావాలి అది కావాలనేటువంటి తాపత్రయం లేకుండా కర్మని సాధకుడు యథాతథంగా నిర్వహించి దాన్ని ఈశ్వరార్పణం చేస్తాడు మీరు కూడా చూడండి మన సంస్కృతిలో బాగా చూడ ఎవరన్నా వచ్చాడనుకోండి వాడికి ఏదన్నా ఇస్తే శివార్పణం అంటారు లేకపోతే కృష్ణార్పణం అంటారు అవునా ఇంటికి తెచ్చివాడు వచ్చాడనుకోండి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అన్నం తీసుకెళ్లి శివార్పణం అంటే ఏంటి వాడు వచ్చిన వాడు పరమేశ్వరుడు ఈ పదార్థము పరమేశ్వరుడు వాడు దీనికోసం వచ్చాడు అంటే నా ద్వారా ఇది తీసుకొని నన్ను అనుగ్రహించడం కోసం వచ్చాడు కాబట్టి ఇది ఇచ్చి శివార్పణం అనుకుంటాం ఇది నాది కాదు నేను కాను అలాగనే మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ శాస్త్ర విహితమై దాంట్లో ఏ రకమైనటువంటి మలాలు దోషాలు లేకుండా పిన్నూరు కర్మ అయిపోయింది నా వచ్చేటప్పుడు ఎవరైనా నన్ను చూడడానికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు పనులు కొనుక్కొని వచ్చారనుకోండి ఆ పళ్ళు కొనేటప్పుడు దెబ్బతిని నలిగిపోయి బాగా రసం కారుతూ చూడడానికి కూడా బాగు లేకుండా ఉండేటువంటి పళ్ళు గొప్ప కోశారు ఇది ఐదు రూపాయలు పది పళ్ళు వస్తాయి ఒకటి మంచిది చాలా బాగుంది తాజాగా ఉంది అది ఒక్కటే పది రూపాయలు నిజంగా పది తరలు ఉన్నాయి పది రూపాయలే ఇది ఒక్కటే పది రూపాయలు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కవరగిండా పట్టుకుపోతే బాగుంటుంది నీళ్ళు వేసి పట్టుకొచ్చారనుకోండి ఒక్కటేనే ఉపయోగం ఉంటుంది फिर आवर्मूल सहजना लगे अभी अच्छे अंदोल फस्ट पड़ी नी चति के पड़ती दबूते दबे अलागने मन आचरे कर्म विघातना यहमा लोपुना आचरी दाश्वर की कर्मचा को तक अदे वे मन को यादृश वाप्यते व्यक्तन नाते आतुस्ट मनुमे कर्म आचरी दाने प्रतिफल को अदे वाला इकश्व की साधक मन आचरी कर्म రాగద్వేషాలు కామక్రోధాలు అహంకార మమకారాలు ఇవి కాకుండా ఈశ్వర భావనతో పవిత్రమైనటువంటి కర్మలను ఆచరించడం ఎప్పుడు అందరితో ప్రేమగా నవ్వుతూ సహజంగా సరళంగా ఉండడం రాగద్వేషాలు లేకుండా చక్కటి భావుకతతో ఆ ఈశ్వర చింతనతో జీవితాన్ని కొనసాగించడం ఇవి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సాధకుడిలో ఆ కర్మలన్నీ కూడా వాడు మనస్సుని శాంతపరుస్తాయి స్వాంతన పరుస్తాయి వాడికి ఒక ఊరటమిస్తుంది మనసు ఒక స్థితికి వచ్చేస్తుందంటే ఏ స్థితికి వస్తున్నాయంటే అంతఃకరణ శుద్ధికి నిదర్శనం ఏంటంటే ఈ ప్రపంచంలో నాకు ఏది లేదు నాది ఏది కాదు నేను అనేటువంటిది కూడా ఈ కాను అనేటువంటి ఆ భావుకతకి ఒక సాధకుడు ఎదిగిపోతాడు ఎప్పుడైతే ఈ జగత్తుని బాధిస్తారో ఈ జగత్తు విద్య ఈ జగత్తు లేదంతా కూడా భావాలే ఒక మనిషి ఒక చెట్టు ఒక పుట్ట ఇవన్నీ పరమాత్మ ప్రతిబింబాలే అని గుర్తించగలిగి నాదే అనేటువంటి గీత లేకుండా నేను అనేటువంటి గోడ లేకుండా ఈ గీతలు ఈ గోడలు నిర్మించుకోకుండా అన్నిటినీ బగ్గలు విశ్వజనీనమై విశ్వవ్యాప్తమై అఖండమై వాడు ఎదిగేటువంటి స్థితిని అంధకరణ శుద్ధిని ప్రతినిధిగా దానికి ప్రతిబింబంగా గుర్తించు అది సాధకుడు వచ్చేటువంటిది అందుకని ఇక్కడ అంటుంది శంకర్లు కూడా అంటారు చిత్తశ్వ శుద్ధయే కర్మ నటు వస్తుపలబ్దయే కాబట్టి ఇక్కడ ద్వామిమావధ పంథానో ఎత్ర వేదా ప్రతిష్ఠిత ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తౌ విభావత వేదాలు మనకు రెండు మార్గాలు చెప్తున్నాయి ఒకటి జ్ఞాన మార్గం రెండోది కర్మ మార్గం అంటే రెండు గారులు ఉన్నాయా అని జ్ఞాన మార్గమే మార్గం నాణ్య స్పంధ అయనాయ విద్యతే కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి కర్మ అనేటువంటిది ప్రధానమైన మార్గం అంటే ఇప్పుడు కడపలో మనం ఒక మూలం ఉన్నాం ఒక ఇంట్లో ఆ ఇంట్లో ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి హైవే పెట్టుకోవాలి హైవే పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్తాం హైవేకి వెళ్ళడానికి ఏ దారైంది అని అన్న తీసుకుంటే హైవేలో కలుపుతుందో ఆ దారి కూడా ముఖ్యమే అసలు ఈ దారి ఏమీ లేదు ఇంట్లోనే చాలా ఆ ఎగిరిపోయి హైవే మీద పెడతామండి లేదు కదా ఇంటి నుంచి బయలుదేరి స్కోటర్ వేసుకుని లేకపోతే కార్ వేసుకుని ఒక హైవేకి వెళ్లేదాకా ఈ మార్గాలన్నీ తిరుగుతూ వెళ్తాం ఈ వీధి ఈ వీధి ఆ సందు ఆ సందు ఆ రోజు ఈ రోజు తిరుగుతూ హైవే దాకా వెళతాం ఒక్కసారి హైవేకి వెళ్ళిన తర్వాత చక్కని రాజమార్గం ఉండదవ మనసా సందుల అన్నాడు త్యాగరాజస్వామి कब्जाने हईवे मैं वेदा मार्ल सी तेगा कर्मसारी चूं स आ सबूल तेगा रे अभी चेयला अला तिपालीसारी स्ट्रेट हईवे के तरह नेशनल हईवे की गे उला बंदाला हाई टिप्लू जरगूंगे गंदरगोड़े चक्कर वे इंक डायरेक्ट కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది సాక్షాత్ సాధనం కర్మ అనేది పరమోపర సాధనం అంటే కర్మ ద్వారా ఉపాసన ద్వారా భక్తి ద్వారా మనలో మనం అంతఃకరమ శుద్ధి కలిగి ఎదిగి ఆ జ్ఞానం అన్వేషణలో ఆ జ్ఞానం మార్గంలో పడేదాకా ఈ కర్మ ఉపాసనలు చేస్తూ పోవాలి సాధకుడు అందుకని ఇక్కడ मनोड़ रमण महर्षु वो ईश्वराय अर्तं कर्म नई छयाकृत ना चय कर्म ना भार्य कोसमो ना पिगल कोसमोमो देशों कोसमो का अंतकरण शुद्धि दर्जे लक्ष्य अंदर बागें असम ने कर्म चु అది నన్ను బంధించదంటున్నారు ఒకవేళ ఆశిస్తే బంధిస్తుందంటున్నారు ఆశించకుండా తీరితే బంధించదంటున్నారు మరి కర్మకి బంధించే గుణమే కదా ఉంది అలా అనుకోవద్దు ఇప్పుడు సపోజ్ మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మీరు హోటల్కి వెళ్ళారు హోటల్కి వెళ్ళి అక్కడ ఏం చేశారంటే రోండి నాకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అన్నారు వాళ్ళు పెట్టారు తర్వాత తిన్న తర్వాత ఇంకేముందని అడిగారు దోశ పూరి వడ అవి ఇవి ఉన్నాయన్నారు పూరి ఒక ప్లేట్ ఇవ్వన్నారు పట్టుకొచ్చి పెట్టాడు తిన్నాడు అంత అయితే ఒక కప్పు కాఫీ ఇవ్వమన్నారు తాగాడు మీకు వెళ్ళేటప్పుడు చేస్తాడా ఒక బిల్లు కట్టుకు వస్తాడు లేదా అది బట్టుకెళ్లి మీరు డబ్బు కట్టాలి మీరు అడిగారు ఏమండి వంటింట్లో ఎవరైతే వెళ్ళుతున్నారని అడిగారు ఎలా నాకు కుక్కుని పిలిచారు హెడ్ కుక్కుని ఇలా రావాలని ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఏం బాబు మాకు ఇడ్లీ కదా నువ్వు టేస్ట్ చేశావా తిన్నాను పూరి తింటుంది అన్ని టేస్ట్ చేశాను ప్రతిదీ ఇడ్లీ ఊరి వడ అన్ని తిన్నానండి ఒక్కోటి ఒక్కోటి అన్ని తిన్నాను టేస్ట్ చేశాను అప్పుడు మీరు అడిగారు ఏమయ్యా నేను రెండు ఐటమ్స్ తింటే బిల్లు వేశావు వాడు లేక అన్ని ఐటమ్స్ ఒక్కోటి తినగారు వాడు తింటూ బిల్లు వేయాలని అడిగాడు వాడు తిన్నాడు నేను తిన్నాను మరి నా ఒక్కడికేందుకు బిల్లు వేశాడు అంటే అప్పుడు యజమాని ఏమంటాడంటే నువ్వు తిన్నది నీ కోసం తిన్నావు మీ ఆకలి కోసం అందుకు మీకు బిల్లు వాడు వాడి కోసం లేదు మీరందరూ క్షేమంగా తినాలని తిన్నాడు అందుకని వాడికి బిల్లు లేదు హెడ్ కుట్లు వాడు అన్ని తింటాడని అన్ని రుచికి మనకంటే ఫస్ట్ వాడే పెట్టాడు దేవుడి కంటే ముగ్గురు వాడే పెట్టాడు ఎందుకంటే దేవుడికి కూడా రుచిగా పెట్టాలి కాబట్టి కాబట్టి ముందు తినేది వాడు చూస్తాడు ఒక్కసారి కాదు ఇలా చూస్తాడు తరికొల ముప్పై కొద్ది కాటాడు మళ్ళీ వేస్తాడు మళ్ళీ కొద్ది తింటాడు లేదు మళ్ళీ కొద్దిగా కారం వేయడాడు మళ్ళీ తింటాడు అంటే వాడు తింటే బిల్లు లేదు ఎందుకని వాడు అందరి కోసం తింటున్నాడు అందరూ క్షేమంగా తినాలనే భావన వాడి కోసం తినట్లేదు మనల్ని ఇల్లు కూర్చొని మన పొట్ట కోసం తింటున్నాం కాబట్టి బిల్లు మనకే అలాగనే కర్మ స్వార్థయుష్టంగా చేస్తే నా కోసం ఈ ఫలం కోసం చేస్తే అదే కర్మ పరార్థ భావనతో చేస్తే పరమార్థ భావనతో చేస్తే దంధించడం చిత్తశుద్ధినిస్తుంది ఇన్ఫ్యాక్ట్ వాడికి ఇల్లు వేయడం కాదు వాడు వెండి బయటికి స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు వాడు ఏదో లేదు పెడుతున్నాం మనం పైసెచ్చు అది గొప్పతన దిక్కడ काब्बे इनको आर्मी आचर का कर्म फलाले प्रधानमंकोनी कर्म फलाण्या चाहू बति लोक इंको लक देश इंको देश लेकिन वाल अधोग अगर उपनिष्त मूडो मंद्रिया प्रेत्यागछ ఏ చాత్మహనో జ ఇక్కడ ఈ మంత్రం అంటుంది ఆత్మహన జన ఆత్మహన అంటే ఆత్మానం ఘనంతి అంటే తన్ను తాను చంపుకున్నవాడే ఈ లోకంలో బ్రతుకుతున్నాడు ఎలా ఏ ఆత్మ చైతన్యం వల్లైతే శరీరం అందంగా ప్రకాశిస్తూ ఉందో ఇది కదులుతూ ఉందో దీనికి ఆలంబనంగా ఉందో ఇది ఒకనొకప్పుడు తని తనికి రాకుండా కూడా పోతుంది అటువంటి చైతన్యాన్ని గుర్తించకుండా జడమే నేను అనుకుని బ్రతికేటువంటి వాడు ఏంటి ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం ఏదైతే ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉందో ఈ ఆత్మ చైతన్యమైతే తానే వెలుగొందుతూ ఉందో దాన్ని గుర్తించకుండా జడాన్ని గుర్తిస్తున్నాడు శివుణ్ణి గుర్తించట్లేదు అందుకనే శంకరుడు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ్చ శ్రోత్ర జిహ్వే నచ్చ్రాణ నేత్రే నచ్చ వ్యోమ భూమి నేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం అన్నారు శివుణ్ణి గుర్తించకుండా శవాన్ని పట్టుకొని బ్రతుకుతున్న వారు చచ్చిన శవంతో సమానం ब्रेजुना वो शवमे आत्महना जनाहा वो तत्वा यह शरीर अ व्याप अंटा निरीकृतम तत्वा गुर्त कोग्यता कौ दाँ वा अला उपनिष्तेमे अद्भुत मानव जन्म ने तापत्र पंदे कदा इकडकों पकपल तो येपम यसम वानव जन्मे आकेकल पगपल की पखो नखो तको पिरो बो हाई पुंड शुभ्रावच अनुभव इंत अविंदमव जन्मेक की पकपल की लगती तोल की का गुर्ति पी अत आदार पटा की पावे मनव जन्मे పొంది దీన్ని దేనికి వాడుకుంటున్నామంటే ఇష్టం వచ్చినట్టు వాడి పాడేస్తున్నాం దీన్ని అమూల్యమైనటువంటి ఉపాధిని దేనికి వాడుకుంటే ఇక మళ్ళీ మనకు ఏం ఉపాధిలు ఉండవో ఆ మనం పొందాలి multimodal <laughs>